ప్రార్థం చేస్తాం పరిశుద్ధుల దేవా ఏసే మీకు స్థుతులు స్తోత్రాలను సమస్త సృష్టికి మూలకారకుడ మా దేవా మీకు వదనాల సైన్యములకు అధిపతి ఇస్రాయల్లకు తండ్రి బీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రొవ్వా ఈ యొక్క దినమంతా మీ యొక్క శాంఛత అనిపించి సమయానికి మీ యొక్క సరిధిలో అనిపించిన దాన్ని బట్టి మీకు వదనాలు ప్రొవ్వా ఎంతో కాలంగా ఈ యొక్క తారుమారై ఉంటుండగా మా కొరకు తన మళ్ళీ మీరు ఆ యొక్క తన తీసుకొని ఓ ప్రవ్వా మిమ్మల్ని ఆరాధించలాగనా మీ అందు తనిమలి మేము ఎదుగు లాగన మీ ఒక వాక్యాన్ని ధ్యానించలాగన నడిపించినారు దాన్ని బట్టి మీకు అందాలి ప్రవ్వా మా యొక్క ఆశని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రొవ్వా ఈ లోకస్తులు అందరూ వారి లోకంలో జీవిస్తున్నారు ప్రవ్వా ఏదో సాధిస్తాం ఏదో సంపాదించుకుందాం అన్న తపనలో తాపత్రంలో పరిగెత్తా ప్రవ్వా కానీ మేం మట్టుకు మీ లోకంలో ఉన్నాం ప్రవ్వా మీ యొక్క లోకంలోని మీ యొక్క పని కొరకు మేము ఉంటున్నాం నైనా మీ యొక్క రాజ్య సువార్త కొరకు మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు మేము ప్రయాసపడుతున్నాం ప్రవ్వా మా అతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మా యొక్క జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం మా యొక్క దైవికమైన జ్ఞానాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి తప్పిదములున్నా వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి పాపం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మేము పరిశుద్ధతలో మీరు జీవించాలి ఎందుకంటే మీరు పరిశుద్ధులు కాబట్టి ప్రవ్వా యార్థతతో మేము జీవించాలా ప్రవ్వా ఎందుకంటే మీరు యథార్థవంతులు ప్రవ్వా నీతి మంతులుగా మేము జీవించాలి ఎందుకంటే మీరు నీతి మంతులుగా ప్రా కాబట్టినైనా జీవిస్తూ మీ యొక్క వాక్యంలో ముందుకు వెళ్ళాలని సేపడండి మీరు ఆధిపత్యం వహించి మమ్మల్ని ఆటవర పరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి హలలియ ఈరోజు మే మూడవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా గత మూడు వారాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోయినా ఎందుకంటే అనారోగ్యాలు వాతావరణం తరుమారు కావడము వర్షాలు రావడము యథావిధి జీవితం కూడా కావచ్చు ఓ రకంగా చెప్పాలంటే యేసు ప్రభు మత వార్త ఇరవై చెప్పింది ఆయన రాకడా సంబంధించిన సూచనలు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏ రీతిగా ఉన్నాయంటే నోవా దినములు ఏ రీతిగా ఉన్నాయో మనుషు కుమారుడి దినములు అదే రీతిగా అన్నాడు ఏ రీతిగా మనుషులు యథావిధిగా తినచు త్రాగు పెళ్లిలకి ఇచ్చుచు పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు తర్వాత లూకా వార్తకు వచ్చినప్పుడు నార నాటుచ్చు అమ్ముచు కొను ఎవరు గురితెరగని సమయంలో జలప్రాణయం వచ్చి వారిని అందరినీ ఎవరు గుర్తెరిగిన సమయంలో ఆ ఆకాశం నుండి అగ్ని గంధకములు కుమరింపబడి సదమ గుమ్మర కాపరాలు అందరినీ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న అలాగేనే మనుష కుమరి కాబట్టి యథావిధి జీవితం దేవనికి యదవిధి జీవితం అంటే ఇష్టం లేదు యదవిధి జీవితం అంటే ఈ లోకపు జీవితం అని అర్థం నా యుద్ధకొచ్చి నేర్చుకొని నా కాడిని మోయడం మీరు సిద్ధపడండి అన్నాడు కాబట్టి ఆయన కాళ్ళ యొక్క మనం కూర్చొని ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడం మనం ప్రయాసపడుతుండాల మనకి ప్రతిరోజు దుష్టుడు ఏదో రీతిగా శోధింప శోధిస్తూనే ఉంటాడు వాక్యాన్ని ధ్యానించకుండా మనల్ని అడగిస్తూనే ఉంటాడు అహిక విచారాలు ఎక్కువ అయిపోతా ఉంటాయి ఎందుకంటే దాని గ్రంథంలో దేవుని బిడ్డల్ని ఎంతగానో హింసిస్తుంటాడు ముఖ్యంగా గొప్ప జనాన్ని భారీ భయంకరంగా హింసిస్తూ ఉంటాడు వాడని మనం దాని గంధంలో చూస్తాం అదే రీతిగా దేవుడు ప్రతి చిన్న ప్రవర్తన పుస్తకంలో మనకు ఆ విషయాలు ఉన్నాడు కాబట్టి యుగ సమాప్తిలో అందరిని వాడు వేధిస్తూనే ఉంటాడు శరీరంలో వేధిస్తూ మానసికంగా వేధిస్తూ ఉంటాడు ప్రతి స్థలంలో ప్రతి దశలో మనల్ని వేధిస్తూనే కుటుంబంలో ఈ యొక్క వారితో మనం ఎక్కడ వెళ్ళినా ఈ లోకంలో మనల్ని వేధిస్తనే ఉంటాడు వాడు అయినా గాని అన్నిటినీ తలాలా అన్నిటినీ ఓర్చుకోవాలా అని కొన్ని రాష్ట్ర పత్రికల పౌలు మనకి జ్ఞాపకం చేసినప్పుడు ఎందుకంటే ఆయన ప్రేమ చాలా శ్రేష్టమైంది ఆ కలవరి శిలలో చూపించిన ప్రేమ ఎంతో శ్రేష్టమైంది కాబట్టి ఆ ప్రేమలో మనము ముందుకు వెళ్లాలా కాబట్టి ఇది యుగ సమాప్తి చివరి అంచు భాగాన్ని మనం వచ్చినాం ఇది సరిగా బబులోను ఏ రీతి ఉందో ఆ కాలంలో ఈ రోజు ప్రపంచమంతా బబులోనుకు నిలయంగా తయారైంది కాబట్టి అది త్వరగా కూలిపోబోతుంది అని హెచ్చరించింది ప్రభు మనకి ఎన్నిసార్లు కాబట్టి ఈ లోకము ముగింపు కాలానికి మనం చిధపడుతున్నాం కాబట్టి జకరే గ్రంథంలోని దర్శనాలను మనం ఎందుకంటే అవి ఇంతవరకు నెరవేరలేదు ఆ జకరే గ్రంథాలను చూస్తున్న దర్శనాలు మన కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి అవి మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి కానీ రాక్చర్కల్ట్ బోధకులు లేక అవిశ్వాసంలో ఉన్న మతపరమైన జీవితము వీటిని ఎప్పుడు కూడా గ్రహించలేదు ఎందుకు గ్రహించలేదంటే యుగ వారికి గుడితనం కల్పించిందని రౌండ్ రాష్ట్ర పత్రికలో పౌరు జ్ఞాపకం చేసింది కానీ మనకు మటుకు ఆ యుగ ఎటువంటి సహవాసం లేదు దాన్ని మనం అసహించుకుంటున్నాం కాబట్టి మన కంటకి పొరలు తొలగించండు ప్రభు కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా చూడగలుగుతున్నాం చూస్తుందే కాదు వాటిని ధ్యానిస్తున్నాము వాటిని స్వీకరిస్తున్నాం మన జీవితాలలో అవలంబించుకుంటున్నాం మరి విశేషంగా వాటిని మనం ప్రకటిస్తున్నాం అది సేవా జీవితం అంటే కాబట్టి జగ్ర గ్రంథంలోని నాలుగవ అధ్యాయంలో మనము గత మూడు వారాల క్రితము ఆరంభించినము ఇది మూడవ ఇది నాలుగవ వారం ముప్పై భాగానికి మనం సిద్ధపడుతున్నాం ముప్పై గంటలు ఇంతవరకు మనం ధ్యానించినాం కేవలము నాలుగు దర్శనాల గురించే ఐదవ దర్శనము ముందుకు పోతలేదు సరే ప్రతిదానికి సమయం కలదు కాబట్టి మన ప్రభు ఇస్తే గాని మనకు అది ముందుకు పోదు ఎందుకంటే మనం కూడా ఆత్మీయంగా దాని అర్థం చేసుకోవడానికి సిద్ధపడాలంటే ఆయన దృష్టిలో టైం అనిగా పోతా ఉంటది కొన్నిసార్లు మనం ఇంకా పసిపిల్లలాగానే ఉంటూ పాలు దాగే దేశాల ఉన్నప్పుడు ఈ దర్శనం మనకు అర్థం కావు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం పసిపిల్లల్లాగా ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆత్మీయ జీవితంలో తండ్రుల మనం తయారు కావాలా కానీ ఈ లోకం ఈ లోకంలో మట్టుకు మనం పసిపిల్లలాగా జీవించాలా అంటే శరీరంలో పసిపిల్లలాగా జీవించాలా అంటే మనకి ఈ లోకం మీద ఎటువంటి వ్యామోహం ఉండడానికి వీల్లేదు అన్నింటిని మనం మర్చిపోతా ఉంటాం కాబట్టి కల్మషం లేని జీవితం అంటే పసుపు జీవితం అటువంటి కల్మషం లేని జీవితంలో మనం జీవించాలా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు కాబట్టి జగ్రే గ్రంథము నాలుగవ అధ్యాయాన్ని మనము ఈరోజు కొంత క్షుణ్ణంగా ధ్యానించడానికి ప్రయాసపడుతున్నాము దేవుడు మనకు సహాయకుడుగా ఉన్న నడిపించాలా అండ్ నడిపించకపోతే మనం వీటిని ఎట్టి పరిస్థితుల్లో అర్థం తీసుకోలేము అదే మూడు వార్ల క్రితం మనము నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో జకరియా కూడా అలిసిపోయి నిద్రపోతున్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానించి ముగించుకున్నాం కొన్ని పరిస్థితులలో బుద్ధి గల కూడా నిద్ర మనం చూసినాం మత వార్త ఇరవై అధ్యాయంలో ఆయన పెళ్లి కోవళ్ళు అవడం అందరూ కునికి నిద్రించిరి అనుంది అక్కడ ఆయన వచ్చే సమయానికి అందరు కునికి నిద్రించిరి అందరు అంటే పది మంది బుద్ధి వారు బుద్ధి వారు కూడా కునికి నిద్రించింది కానీ బుద్ధిగల వారు త్వరగా వాళ్ళ దేవుడిని చకపరచుకున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండూ త్వరగా దివిటీని చకపరచుకున్న వాళ్ళ జ్ఞానాన్ని చకపరచుకున్నారు దైవికమైన జ్ఞానం దివిటీ అంటే వెలుగు కదా వెలుగుకి సాదృశ్యం క్యాండిల్ లైట్ కి కాబట్టి బుద్ధి గల వాళ్ళ లైట్ సరి చేసుకున్నారా అక్కడ ఇరవై అధ్యాయంలో వాళ్ళ వెలుగుని సరి చేసుకున్నారు చూడండి నిజమైన వెలుగైన అబద్దమైన వెలుగు ఉంది అంటే అది వెలుగు దూత సైతాన్ని కాబట్టి ఆయన నిజమైన వెలుగు కాబట్టి బుద్ధి గల ఆ వెలుగుని ధరించుకున్నారు ఆయన వచ్చే టైంకి సంపూర్ణంగా ఆ వెలుగుని అర్థం చేసుకోగలిగినారు ఆ వెలుగు కోరికే జీవించారు ఆ వెలుగునే వాళ్ళు ప్రకటించారు కానీ బుద్ధి లేని వెలుగు దూత గుణగణాన్ని కలిగిన వాళ్ళు కాబట్టి ఆయన వచ్చే టైంకి వాళ్ళు వెలగలేకపోయినారు వాళ్ళ దివిటిలో ఆడిపోయినాయి కాబట్టి ఆయన వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నది దేవుని ఆత్మ కాదని చూసి దేవుని ఆత్మ లేకపోతే దేవుని బిళ్ళం కాలేం కాబట్టి ఆయన వచ్చే టైంకి అందరూ కొరికి నిద్రించడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన సత్యం తెలిసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు నిద్రిస్తా ఉన్నారు ఈ రోజులలో కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళని లేపడం కోరికే దేవుడు నాలుగవ అధ్యాయం మొదటి వర్షాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు చూడండి మన నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన లేపినట్లు నన్ను లేపి అంటే నిద్రపోయిన వాళ్ళన్నట్టు ఆ టైంలో ఆత్మీయ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి నీకు ఏమి కనబడుచున్నది అని నేను సువర్ణమయమైన దీప దాని మీద ఒక ప్రమిదేయును దీపస్తంభం నుండి ఏడు దీపములు దీపములు దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి కాబట్టి దీపస్తంభం ఉంది దానికి ఏడేసి గొట్టములున్నాయి తర్వాత వాటి మీద దీపం ఉంది అన్న విషయాన్ని వ్యాపొగిస్తుండ్రు దాని మీద ఒక ప్రమేదం ఉండేనట్టుడు కదా మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియుడవ ప్రక్కన ఒకటియు కనబర్చున్నవని చెప్పి నా ఎలినవాడా ఇవి ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను దూత ను అడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇవేమిటో నీకు తెలియగా అని నన్ను అడగగా నేను నా వెలినవాడా నాకు తెలియదంటేని కాబట్టి చూడండి అనేక పర్యాయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం గాని ఎప్పుడన్నా మనం దేవుని అడుగుతున్నామా ఇవి ఏమిటి ప్రభా అని ఇవి ఏమిటి ప్రభా నాకు అర్థం కావట్లేదు ప్రభా అని అడిగితే ఖచ్చితంగా ఆయన వాటిని అర్థం చేసిన విషయాన్ని ఇక్కడ నుంచి మనం మరోసారి నేర్చుకోవాలా జకర్యాతో మాట్లాడుతున్నాడు నీకు తెలియదా అంటే నువ్వు ఇన్ని చదువుతున్నావు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చదువుతున్నావు కానీ నీకు ఇంకా తెలియదా నాకు తెలియదు నువ్వు ఇన్ని దర్శనాలు చేస్తున్నావు ఇన్ని సార్లు కంటున్నావు నీకు తెలియదా అంటే నాకు తెలియదు ప్రభావా అని అంటున్నాడు జకరియా సరే నీ వాక్యాన్ని మనం ఈరోజు దీనియంగా జానిస్తాం ఈ దర్శనం పేరు ఏంటంటే బంగారు దీప మరియు రెండు ఒలివ చెట్లు ఈ దర్శనం పేరు బంగారు దీపస్తంభము మరియు రెండు ఒలివ చెట్లు ద గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ అండ్ ద టూ ఆలివ్ ట్రీస్ ఇంగ్లీష్ అంటాం మనం ద గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ అండ్ ద టూ ఆలివ్ ట్రీస్ కాబట్టి ఈ దీపస్తంభము బంగారు దీప దేనికి సంబంధించింది మరియు ఈ రెండు లివ చెట్లు దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా అర్థం చేసుకునే ప్రయత్నించాలా మరి విశేషంగా జకరి అడుగుతున్నాడు నా అంటే నా ప్రభువా అనర్థం ఏలిన వాడ అంటే నన్ను పరిపాలించేవాడు ఏలేవాడు ఏలేవాడంటే పరిపాలించేవాడు కాబట్టి పరిపాలించేవాడిని ప్రభు అంటాం కాబట్టి ఆ దూత మన ప్రభు అన్న దానికి చాలా తేటగా అక్కడ ఆహారం ఉంది నా అంటే నన్ను ఏలేవాడా నన్ను పరిపాలించేవాడా నా ప్రభువ నా దేవ అని అర్థం కాబట్టి మన ప్రవ్వే ఇవన్నీ చూపించాలా మన ప్రవ్వే వాటిని విశదీకరించి చెప్పాలా అన్న విషయాన్ని మరోసారి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు జకరి అర్థండి ఇవి ఏమిటి అంటే ఆ దూత లేక మన ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి దానికి ఒక ప్రతి చిహ్నానికి ఒక అర్థం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అప్పుడు నాతో ఇట్లా నేను కాబట్టి ఈ బంగారు దీపస్తంభము మరియు రెండు విలువ చెట్లు దేనికి సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం యహోవ దూత లేక మన ప్రభు ఏ ప్రభు వాటిని విశదీకరిస్తేమో చెప్తున్నా చూడండి అప్పుడు నాతో ఇట్లనేను నేను జరుబాబులనుకు ప్రత్యక్ష మగు కాబట్టి ఈ దర్శనం దేనికి సంబంధించింది జరుబాబులనుకు ప్రత్యక్ష మగు యహో వాకు అంటే బాబేలులో పుట్టినవాడు అని అర్థం మనం ఒక ఒకప్పుడు ధ్యానించిన హగ్గైలనుకుంటా జరుబాబుల నుంచి ధ్యానించిన మనం కాబట్టి బాబెలులో పుట్టినవాడు అని అర్థం లేక బబులోనులో పుట్టినవాడు అని అర్థం లేక బబులోనులో జీవించినవాడు అని కూడా అర్థం కాబట్టి బబులోను నడి ఈ లోకానికి నిలయము ఈ లోకంలో జీవించే వారికి లేక దేవుని బిడ్డ అయి ఉండి బబులలో జీవించే వారికి ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకుంటే కాబట్టి సేవ జీవితంలో ఉన్న కూడా ఎరుబాబేలు సాదృశ్యంగా మరి విశేషంగా ఎరుబాబేలు యూధ గోత్రంలో పుట్టినవాడు అంటే మన ప్రభు గోత్రంలో పుట్టినవాడు అంటే ప్రభువు మన ప్రభువుకి పూర్వీకుడు లేక అదే గోత్రంలో నుంచి వచ్చింది మన ప్రభు కాబట్టి యూధ గోత్రంలో నుంచి పుట్టిన ఏరుబాబేలు గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఏరుబాబేలు గురించి మనం ఆగ్గై గ్రంథంలో ధ్యానించినప్పుడు ఆ నిహమ కాలము మరియు యజ్రా కాలంలో ఆ బులోను సంస్థానం నుంచి ఆమోదం పొందుకొని తిరిగి బయటకొచ్చినవాడు యహోశివ అనే ప్రధాన యాజకుంతో పాటు కలిసి వీళ్ళిద్దరూ యహోవా దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి పడిపోయిన కూలిపోయిన గోలను తిరిగి కట్టడానికి ఎరుశులేబు గోడలను కట్టడానికి అనుమతి పొంది బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఎరుబాబేలకి మంచి ఆసక్తి ఉంది దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలని కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి యోధా గోత్రంల నుంచి వచ్చిన ఎరుబాబేలు ఆ సొలమును కట్టిన మందిరము బొలను కాలంలో కూలిపోయినప్పుడు అతను తిరిగి దాన్ని పునాది వేసింది కాబట్టి ఎరుబాబేలు హస్తాలు కూలిపోయిన మందిరాన్ని తిరిగి కట్టిండు కాబట్టి ఇవన్నీ ఆత్మ దృష్టిని అర్థం తీసుకోవాలి మన మందిరము ఎరుబాబులకి సాదృశ్యంగా ఉన్నాం ఎరుబాబేలు మన ప్రభుకి నీడ వంటి నిజ స్వరూపం మన ప్రభువే కాబట్టి ఎరుబాబుబేలు ఎరితిగత్తి ఆ శారీరకమైన ఆ మందిరము కూలిపోయినప్పుడు దాన్ని తిరిగి పునాది వేసిండు మన ప్రభువు కూడా అంతే మందిరాన్ని తన హస్తాలతో కట్టేవాడు ఎందుకంటే నీ మందిరమై నేనుండగా నువ్వు పాట అంటే మనమే ఆయన మందిరం బిల్డింగ్స్ కావు మందిరం అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎరుబాబేలు కట్టిన మందిరము ఆరంభించిన మందిరంను ఎరుబాబేలే పూర్తి చేస్తాడు అన్న విషయాన్ని దర్శనం జ్ఞాపకం చూడండి మరోసారి అప్పుడు నాతో మాట్లాడుచున్న అప్పుడు నాతో ఇతను ఎరుబాబేలను నాకు ప్రత్యక్షమగు యహవ వాక్కు సరే ఇది ఏంది అనే విషయాన్ని జ్ఞాపకం ఏంది అది చూడండి అక్కడేముంది శక్తి చేత నయనను బలముచేతను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యలకు అధిపతి వ్యూహోశాలు ఇచ్చను మందిరము శక్తి చేత కట్టబడదు బలము చేత కట్టబడదు దేవుని ఆత్మ ఆత్మచేత కట్టబడతది అదే ఇది దర్శనానికి సాధుశం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎరుబాబేలు తన హస్తాలతో మందిరాన్ని కడుతున్నాడు కాని శక్తి చేత కాదు ఎరుబాబేలు ఎరుబాబేలు చెప్తున్నాడు శక్తి చేత కాదు బలముతోని కాదు నా ఆత్మ ద్వారా మందిరము కట్టబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ దర్శనం చాలా ఆశ్చర్యకరమైంది అందుకే కావచ్చు బహుశా ఇది చాలా వి ఎన్ని అద్భుతకరమైన విషయాలు ఉన్నాయంటే ఈ క్షణం నేను ఇక్కడ నిలబడ్డప్పుడు నాకు అర్థమైపోయింది పక్కన నేను ఆ మొబైల్ ఫోన్లు మైసోడ్ బైబుల్ అప్లికేషన్ ఓపెన్ చేసి త్వరగా ఈ శక్తి బలానికి సంబంధించిన స్ట్రాంగ్ నంబర్స్ వెక్కితే ఆ నాకు అర్థమైంది అంతవరకు అర్థం కలేదు శక్తి కాదు బలముతో ఇ కాదనెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏహోవి నా ఆత్మద్వారా దినిచేతునని ఏహో వసెలవి చెను అని పాట ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాని ఎప్పుడు కూడా ఇది దేనికి సంబంధించింది అని అడగలే ఓ గొప్ప పర్వతమా వతమా జరు బాబెలు నగింపను ఓ గో పార్వతమా బాబెలు నగింపను ఎంత మాత్రము దానవు నీ చెదను చదను భూమిగా మారెదవు ఎంత మాత్రము దానవు నీవను చదను భూమిగా మారెదవు కాబట్టి ఆ గొప్ప పర్వతము దేనికి సంబంధించిన అక్కడ వాక్యం ఆ గొప్ప పర్వతం దేనికి సంబంధించింది దాన్ని ఎందుకు దేవుడు చదన భూమిగా మారుస్తాడు చదన భూమి అంటే ఫ్లాట్ చేస్తాడు భూమి మట్టానికి ఆ కొండని మొత్తం కూల్చి వేస్తాడు కాబట్టి ఇవన్నీ దేనికి సంబంధించిన ఈ దర్శనంలో ఉన్నాయి కాబట్టి ఎరుబాబేలకి సంబంధించిన దర్శనం ఇది యహోశివకి సంబంధించిన దర్శనం ఇది ఎందుకంటే దీపస్తంభము మన ప్రభుత్వ సాదృశ్యం దీపము దీప స్తంభము మన ప్రభుకి సాదృశ్యం అయితే దానికి ఉన్న ఏడు గొట్టములు సంఘాలకి సాదృశ్యం అని మన తర్వాత చూపిస్తాను డైరెక్ట్ ఉంది బైబిల్ అని ఇక్కడే ఉంది వాక్యం ఆ ఏడు గొట్టములు ఏడు సంఘాలకి సాదృశ్యం అని ప్రణంగం నుండి పడకుండా మీకు చూపిస్తాను కొంచెం సేపటి తర్వాత చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ దర్శనం అన్ని అన్ని దర్శనాలు అద్భుతరీ ఉంటే ఇది మరి విశేషంగా అద్భుత రీతిగా ఉంది ఎందుకంటే మన సేవ జీవితం కూడా సంపూర్తికి ఎదిగే కాలానికి మనం చిన్న నీ దైవికమైన జ్ఞానం కూడా సంపూర్తి కారానికి ఇంకా సిద్ధమవుతుంది కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరంగా దేవుడు అందుకే డిలే చేస్తుండేమో అనిపిస్తుంది నాకు ఒకవేళ ముందే చెప్పేస్తే దానికి సిద్ధపడలేదేమో ఆ రోజుకి నీ హృదయం కూడా నీ ఆత్మీయమైన జీవితం కూడా దాని కొరకు సిద్ధపడలేదేమో అనిపిస్తుంది నాకు దాన్ని చూస్తుంటే కాబట్టి ఆయన ఆయన టైంలోని వీటన్నిటినీ మనకి బయలుపరుస్తుండే విశ్వసిస్తున్నాయి ఈ రోజు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఈ దర్శనం దేనికి సంబంధించింది బంగారు దీపస్తంభము రెండు విలువ చెట్లు దాని తర్వాత గొప్ప పర్వతము దాని తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దర్శనంలో ఏమని శక్తిచేత కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తాను ఏందది ఆయన కార్యము ఆయన కార్యాన్ని సఫలపరుస్తుంది ఏందా కార్యము మందిరము కట్టే కార్యం మందిరాన్ని నిర్మించే కార్యం జరుబాబేలు ఆరంభించడు జరుబాబేలే దాన్ని సంపూర్తి చేస్తాడు ముగిస్తాడు అనుకున్నది అక్కడ వాక్యం ముందే వాక్యం చూసేసి మనం తిరిగి మళ్ళా ఆరంభానికి వెళ్ళిపోదాం మరోసారి చూడండి జడబాబులకు ప్రత్యక్షవాకు ఈ దర్శనం ఏందా దర్శనం శక్తి చేతనైన కాక నా ఆత్మచేతని ఇది జరుగుడని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జడబాబులను అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదన భూమి అగుదువు నీవు చదన భూమి అగుదువు కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును మీరు అవన్నీ అర్థం చేసుకోవాల పై రాయి అంటే దేనికి సంబంధించింది మందిరం కట్టినప్పుడు గోపురానికి పైన కడతారు రాయి దాన్ని ఇంగ్లీష్ లో క్యాప్స్టోన్ అంటారు మేస్త్రింటే మన మేస్త్రి సార్ లేడు ఈరోజు ఉంటే టకటాగా చెప్పేసేటోడు దాని సంగతి ఆ గోపురం ఇట్లా కట్టినాక పెంకల్ పెట్టి గడతారు లేకుంటే ఇటుకలు పెట్టి కడతారు చివరి ఎట్లా చాలా మంది తెలియదు అది ఎట్లా గట్ట చివరికి అది ఒక ట్రిక్ ఉంటుంది చాలా అది జస్ట్ ఎట్లా అట్లా పెడితే పోయి కూర్చుంటుంది అది పర్ఫెక్ట్ గా దాన్ని వేసి సిమెంట్ గిమెంట్ వేసి చేసేది అంత కట్టినాక దాన్ని క్యాప్స్ ఉంటుంది ఇంగ్లీష్ లో ఆ పైరాయి చివరి కోష్కొన భాగం అంటాం దాన్ని తీసుకుపోయి అట్లా పెడితే అట్లా టక్ కూర్చుంటుంది అది అంతే దాని విధానం అది పిరమిడ్స్ కడుతుంటాయి కూడా పిరమిడ్స్ అంటే ఇట్లా త్రికొనంలాగా ఉంటాయి కదా ఆ మీన భాగానికి వచ్చేటప్పటికి ఇట్లా టక్ పోయి కూర్చుంటుంది అంతే దాంతో బ్యాలెన్స్ అయిపోతుంది మొత్తం అట్లా దేవుని యొక్క విధానాలు అవి కాబట్టి జరుబాబేలు ఆ పైరాయి చివరి బాగాకు ఆ మందిరపు పై రాయిని జరుబాబేలు ఆ పై రాయి మన ప్రభు విషయం బయబుల్ చదివిస్తుంది కాబట్టి జరుబాబేలే తన హస్తాలతో దాన్ని మరమ్మత్తు చేసిండు ఆ మందిరాన్ని ఆ జరుబాబేలు హస్తలే దాన్ని ముగిస్తాయి అని చూడండి అక్కడ కృప కలుగుడుగాక కృప కలుగుడుగాక అనే జల్లులు కేకలు వేయిచుండగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును యహోవాకు మనల్ని నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను జీర్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేల్సి ఉన్నవిధం యుధా గోత్రం చేసిన కదా కాబట్టి మన ప్రభుకి సాదృశ్యం అనేటురబాబేల్ అతని చేతులు ముగించును బట్టి యుగ సమాప్తిలో మనం ఉంటున్నాం ఈ మందిరము ముగింపు కాలానికి మనం సిద్ధపడుతున్నాం అందుకే మనకి ఇప్పుడు ఈ వాక్యం లేకుంటే అర్థం కాకపోతే ఇరవై ముప్పై సంవత్సరం క్రితం ఈ వాక్యం ఎవ్వరికి అర్థం ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము అది బయల్పరచబడలేదు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది వాక్యం ఇది వాక్యం జక్కరే గ్రంథం అంటే రెండు వేల ఐదు రాయబడిన వాక్యం ఇది దర్శనాలన్నీ రెండు వేల ఐదు కలిగిన దర్శనాలు ఈ రోజు నెరవేరే టైంకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి అందుకే మనం త్వర త్వరగా వీటిని అనేకలకు బయల్పరచాలి అనేకలకు చూపించాలా మనం సిగ్గుపడలేదు భయపడలేదు ధైర్యంగా వెళ్ళిపోవాలా ఎందుకంటే ఆయన ఆత్మ ఆయన మనకి దాస్యపు ఆత్మనివ్వలేదు దాస్యం దాస్యం అంటే బానిసత్వం కదా దాస్యపు ఆత్మని ఇవ్వలేదు మనకి దత్తపుత్ర ఆత్మ ఇచ్చింది అంటే కుమారుని ఆత్మ ఇచ్చింది మనకి బానిసత్వంలో ఉన్న ఆత్మ కాదు బానిసత్వం అంటే భయపడుతూ పనిచేసిన కదా బానిస అంటే భయపడుతూ పనిచేసేవాడు కానీ కుమారుని ఆత్మ ఇచ్చింది ఈ ఇంటి మీద యజమాని కుమారునికి హక్కు ఉంటది యజమాను తర్వాత కుమారునికి హక్కు ఉంటది కాబట్టి కుమారుంది పైచేయి కుమారునికి అధికారం ఉంది కాబట్టి ధైర్యం మనకి అటువంటి ఆత్మను మనకు అనుగరించిన దేవుడు కాబట్టి మనం ఇంకా భయపడానికి వీల్లేదు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి అన్నింటిలో వీడిని చూపిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన్ని మనకి సహాయకుడు బలహీన ఆత్మను మనకు అనుగరించలేదు బలమైన ఆత్మను అనుగరించింది ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అని ఉంది ఇంగ్లీష్ లో కాబట్టి మనకి ఇచ్చింది బల బలమైన దేవుని యొక్క ఆత్మ మనంలో ఉంది కాబట్టి మనం ధైర్యంగా మనం ముందుకు పోవాలా దీని విషయంలో అనుమానం ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా వాడు అనుమానంతోనే మనల్ని కొడతా ఉంటాడు ఈ వాక్యాలన్నింటినీ మనం ధ్యానిస్తుంటే నువ్వు దాని లోతులోకి పోనీయకుండా నిన్ను అనుమానాలతో కొడుతూ ఉంటాడు కాబట్టి మనము అనుమానాలకి చోటు ఇవ్వకుండా ప్రవ్వా నా అవిశ్వాసాన్ని నువ్వే స్వస్థపరచు ప్రవ్వా అని ఒక వ్యక్తి అడిగిండు ప్రభుత్ కదా బైబుల్లో నీ విశ్వాసం నేను స్వస్థపరచు నీ కుమారుని కుమారుడు స్వస్థత అందుతాడు నా అవిశ్వాసాన్ని నువ్వు ముందు స్వస్థపరచు అంటాడు కాబట్టి అవిశ్వాసముని స్వస్థపరిచేబడు మన ప్రవ్వే మన ప్రభుని నువ్వు ముఖాముఖిగా నీ హృదయంలో చూసుకోవాల ఆత్మీయ కండతో చూసుకోవాలంటే నీకు అవిశ్వాసం తొలగల విశ్వాసం వస్తేనే నువ్వు చూ మనం ప్రతిరోజు మన ప్రభుని ఇక్కడ చూడగలుగుతాను ఈ వాక్యంలో ఎందుకు విశ్వాసం ఉంది కాబట్టి కాబట్టి ఆయననే వాక్యం కాబట్టి ఆయన వాక్యంలో మనం చూడగలుగుతున్నాం అదే మనకు కలిగిన విశ్వాసం కాబట్టి చాలా మంది లోకల్లో ప్రవ్వా నాకు నువ్వు బయపరచుకుంటే ఎంత బాగుంటుంది నీ దర్శన అతను మాట్లాడితే ఎంత బాగుంటుంది అని ప్రయాసంతో ఉపాసాలు ఉంటారు గంటలు గంటలు ప్రార్థన చేస్తారు కానీ ఆయన ఆల్రెడీ బయలుపరచుకున్నాడు ఆయన ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాడు దాన్ని ఎందుకు మనం చూడలేని స్థితిలో ఉన్నాం ఈ లోకంలోని ప్రతి మతము శారీరకంగా ఉంటుంది కానీ క్రైస్తవ జీవితము ఆత్మీయంగా ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఇతర మతాల లాగానే మత మతాల లాగనే క్రైస్తవ మతం తయారైంది అందుకే ఆయన బాధతో ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు క్రైస్తవ మతం ఎందుకు శారీరకంగా తయారైందంటే లోకాన్ని సంపాదించుకున్నాడు ప్రతి మతం లోకాన్ని సంపాదించుకుంటాడు లోకంలో ఆడం ఆడంబరంగా జీవించడం అనే దాన్ని గురించి ప్రకటిస్తాడు కాబట్టి ప్రతి మొత్తం ఆ రీతి తయారైంది ప్రస్తుతం లోకాన్ని సంపాదించుకుంటూ ఈ లోకంతో స్నేహం దేవంతో చెప్పిన ఆ ప్రభు యే విరోధంగా ఈ లోకంతోనే స్నేహం చేసి ప్రభుకి దూరంగా తయారైంది అందుకే వాళ్ళందరూ శమల పోయి మరణించక తప్పదన్న విషయాన్ని మన ప్రభు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి జరిబాబేల చేతులు ఈ మందిరపు పునాది వే వేసిన్నీ ఇన్నీ అతని చేతులు ముగించును అతని చేతులు ముగించును అంటే మనము సంపూర్ణంగా సంఘము తయారయ్యే కాలానికి సిద్ధపడుతున్నాం అప్పుడు సైన్యముల కథిపతి యహోవా నన్ను మీ యొక్కకు పంపిణని నీవు తెలుసుకుందవు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో కైస సంఘంతో మాట్లాడుతుండదు అన్న విషయాన్ని చెప్తున్నాడు తర్వాత కార్యములు అల్పములై ఉన్న కాలమును తృలీకరించిన వారెవరు వాడెవడు లోకమంతటిను సంచారము చేయుహోవ యొక్క ఈడు నేత్రములు కాబట్టి కార్యములు స్వల్పమైనా కాలమును తృధీకరించిన వారెవరు ఎవరు తృణీకరిస్తున్నారు దేవుని యొక్క కార్యములే స్వల్పమైనవి అని వాటిని తృణీకరిస్తున్న వారు ఎవరంటే ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళు ఎవరంటే ఎవరు దేవుని కార్యాలయాన్ని త్రునీకరిస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ లోకమంతటిను సంచారము చేయుహో యొక్క ఏడు నేత్రములు కాబట్టి దేవుని యొక్క ఏడు నేత్రములు ఏడు నేత్రములు ఆ తర్వాత చూపిస్తా ప్రాణంలో ఆ ఏడు నేత్రములు ఏడు సంఘాలకి సాదృష్యం లేక గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత జరుబాబేలు చేతిలో ఉండు చేతిలో గుండు నూలు చూచి సంతోషించము అంతేనా జరుబాబేలు చేతిలో గుండు ఉండుట చూచి సంతోషించము ఇది ఎంత మందికి గుండు అంటే ఏంది మేస్త్రిలు ఆడితే గుండు దారం ఇక్కడ నూలు నూలు అంటే దారం గుండు అంటే గుండు దారం కింద గుండు ఉంటుంది ఆ గుండు కింద ఇట్లా షార్ప్ గా ఉంటుంది ఒక భాగం అది కింద పెడితే అది తిరుగుతుంది ఆ షార్ప్ ఉంటే దిగితే అక్కడ నుంచి లెవెల్ గుర్తుపడతారు అన్నట్టు గోడలు కడతపుడు పునాదులు వేస్తేప్పుడు లేక పిల్లర్స్ వేస్తేప్పుడు అక్కడ పిల్లరు ఇక్కడ పిల్లరు రెండింటికి కింది భాగం సమానంగా ఉందా లేదా అనే దానికి ఆ గుండు దారం పెట్టి కొలిచేస్తారు లేకపోతే పిల్లర్ బ్యాలెన్స్ కావు ఇప్పుడు ఈ బిల్డింగ్ కి పిల్లర్ చేసినప్పుడు ఆ కోణా పిల్లర్ ఆ కోనా పిల్లరు ఆ బేస్ కరెక్ట్గా ఉండాలా ఆ బేస్ కరెక్ట్గా ఉండాలంటే ఆ గుండు దానాన్ని పెట్టి కరెక్ట్ గా లెవెల్ చేసుకుంటారు ఈ బేస్ కి ఆ బేస్ కి కరెక్ట్ గా ఉండాలి లేకపోతే ఏంటంటే బిల్డింగ్ అటు ఇటు బెల్డ్ కావచ్చు కాదు కరెక్ట్ గా ఉండేటట్లు అది చేసేది అన్నట్టు గుండు లేక గుండు దానం లేక మట్టపు గుండు కరెక్ట్ గా చెప్పాలంటే మట్టపు గుండు నూలు గుండు అన్నా మట్టపు గుండు అన్నా ఒకటే లేక మన తెలంగాణ భాషలో గుండు దానం అంటారు మేస్త్రిలు కట్టేది జిడాబుల చేతిలో నూలు గుండు ఉంది లేక మటపు గుండు ఉంది కాబట్టి మనం మూడు నాలుగు సంవత్సరాల ఈ వాక్యాలు జనించిన ఇక్కడ ఇక్కడ లేక సికింద్రాబాద్ వైఎంసీలో జనించిన అనుకుంటాం మటపు గుండు అక్కడైనా ఇక్కడైనా భాగాల మటపు గుండు పదకొండు అక్కడ మనం చూసిన మన ప్రభువే గుండు మటపు గుండుని ఇక్కడ ఇంకా తేటగా ఉంది జిడుబాబుల చేతిలో నూలు ఉంది అంటే జరుబాబేలు మన ప్రభుకి సాదృశ్యం యూదా గోత్రంలోకి వెళ్ళి వచ్చిన ఆ వ్యక్తి ఎరుశలేం మీద అధికారి ఆ భవనం రాజు అధికారం ఇచ్చాడు నువ్వు నీకు ఎరుశలేం మీద నీకు అధికారం ఇచ్చాడు నువ్వు అంటాడు కాబట్టి ఎరుసలేం మీద అధికారి లేక ఎరుశలేముకి అధిపతి ఎరుశలేము అంటే దేవుని బిడలకి సాదృశ్యం దేవుని బిడల మీద అధిపతి కాబట్టి ఎరుబాబేలు మన ప్రభుకి సాదృశ్యం మన ప్రభుకి నీడ వాడు ఎరుసలేము దేవుని మందిరానికి నీడ నిజ స్వరూపము మన కాలంలో ఉంది ఒకప్పుడు అది నీడ ఇప్పుడు లేదా బిల్డింగ్స్ ఇప్పుడు లేదా మందిరం కూలబడింది ఎందుకంటే నిజ స్వరూపము మనము కాబట్టి మనం ఉన్నప్పుడు మందిరం ఉండడానికి వెళ్లేదు ఈరోజు ఇస్లాం పిల్లలు దాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు అది పిచ్చితనం క్రైస్తవులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఇంకా మరీ పిచ్చితనం ఎందుకంటే అజ్ఞానులు ఆ యొక్క ఆత్మీయత ఆత్మ అభిషేకము ఉన్న వాళ్ళు కూడా దాని గ్రహించలేకున్నారంటే వాళ్ళు మోసపుచ్చి ఆత్మలో ఉన్న ఉండరన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రపంచం అంతటి నుంచి క్రైస్తవులు ఆ మందిరము కట్టబడాలనేసి వాళ్ళకి ప్రోత్సహిస్తూ సహా చేస్తూ ధనము ధన సహాయం కూడా అనుగ్రహం పంపిస్తారు డబ్బులు పంపిస్తారు అక్కడ అన్ని విధాలుగా దేశాలు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ దేశాలు మందిరం కట్టుకోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కానీ ఎవరు కూడా ఆత్మీయరుస్తున్న అర్థం చేసుకుంటున్నారు అసలున్న మందిరము ఆ ఎరుసుము కాదు మనమే పరమ ఎరుసలేమైన క్రైస్తవులం నిజమైన మందిరము మనమే ఎరుబాబేలు నీడవంటి వాడు ఎరుసలేము పట్టణము నిడవంటిది వంటిది క్రైస్తవ సంఘానికి నిజ మన ప్రభు నిజ మనము ఎరుసుంకి నిజ మనమైతే ఎరుబాబేలకి నిజ మన ప్రభు అయిన ఏ కాబట్టి వాటిని వెంబడించకుండా ఎవడు కూడా నీడని వెంబడించాడు నీడని వెంబడిస్తే వాడు వెర్రివాడు అంటే నీడ అనేది శారీరకమైంది నిజ స్వరూపము ఆత్మీయమైంది వీటిని బాగా అర్థం చేసుకోవాలా చాలా మంది శారీరకంగా అంటే నిజ స్వరూపం కనిపించేది కదా అట్లా మాట్లాడతారు కానీ దీన్ని రివర్సల్స్ అంటారు ఆత్మీయ దృష్టాన్ని అర్థం చేసుకుంటారు రివర్స్ అన్ని రివర్స్ అవుతా ఉంటాయి బైబిల్లో పాతది దృష్ దృష్టాంతంలా కనిపించినాయి యుదాంతమందు మందు ఆత్మీయంగా మారిన బుద్ధి కలనం కొరకు మనకు చెప్పబడ్డేవన్నీ కాబట్టి దృష్టాంతంగా వాళ్ళకి జరిగి యుదాంతమందు మందు మీకు బుద్ధి కలకి రాయబడ్డాయి కాబట్టి మీరు వాటిని ఎప్పుడు గ్రహిస్తారు దృష్టాంతంగా ఉంటే గ్రహించలేరు ఆత్మీయంగా గ్రహించగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది మనకు అక్కడ కాబట్టి ఇవన్నీ నీడ నిజస్వరూపము మన ప్రభులో ఉంది ఎరుసినేవి పట్టణము నీడ వంటిది యేసు ప్రభుత్వం నమ్ముకున్న వారిలో కనిపిస్తుంది ఎరుసలేమి మందిరం సొలమును కట్టిన మందిరము నీడ వంటిది నిజ స్వరూపము ఆయన నిండు మనసు సేవించి ప్రేమించే బిడలది అదే అసలైన సంఘం కాబట్టి అది మనుషుల హస్తాల నిర్మించబడని సంఘం అదే నిజ కాబట్టి నువ్వు నిజ వెంబడిస్తున్నావా నీడని వెంబడిస్తున్నావా ఇంకా ప్రపంచమంతట క్రైస్తవులు సేవకులు పాస్టర్స్ గొప్ప గొప్ప ఇంకా నీడనే వెంబడిస్తున్నారు అదే దేవుడు చూపిస్తుండే ఆయన బాధ ఆ రీతి ఉంది నువ్వు నిజంగా నిజ స్వరూపాన్ని వెంబడిస్తే నువ్వు శారీరకమైన మందిరా కొరకు ప్రయాసపడవు నీ డబ్బు ధనం ధనాన్ని వ్యర్థం చేయవు స్థలాలు కొనుక్కోవాలా బిల్డింగ్లు కట్టుకోవాలా చర్చిలు పెద్ద చర్చిలు కట్టుకోవాలా అని నువ్వు సమయాన్ని వృధా చేయవు ఎందుకంటే బైబిల్ లో కూడా చర్చి గురించి లేదు అపోష్ణకరంలో ఎక్కడ లేదు చర్చ్ ఒకవేళ కట్టుకున్నా అవి రోజు లేవు పౌలు కాలంలో కట్టబడ్డ ఏడు సంఘాలు లేవు యోహాను భక్తుని కాలంలో కట్టబడ్డ ఆ ఏడు సంఘాలు ప్రాణం మొదట దేవు పదవ వచనంలో చూస్తాం మనం అవి లేవు మనుషుల హస్తల చేత కట్టబడ్డ మందిరంలో నేను నివసించను అని ఆయన హెచ్చరించేసింది ముందుగాను ఆగే చేసి బిల్డింగ్స్ ఉండను నీ హృదయంలో ఉంటాను అందుకే నీ హృదయం సరి చేసుకో నీ హృదయమే ఆయన పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అక్కడ నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు ప్రభు నిన్ను కాబట్టి నీ హృదయం ప్రతిక్షణం పరిశుధ పరచుకో అపవిత్రత నుంచి దూరంగా అపవిత్రతను చేస్తే నీకు వాంతికి రావాలా అసహించుకోవాలను పాపము అది పొంచి ఉంటుందంట ప్రతిక్షణం నిన్ను మింగడానికి ఏ రీతికి వస్తుందో నువ్వు గ్రహించలేకపోతే నువ్వు ఆయనను ప్రేమించలేవు ఆ యూసేఫ్ నువ్వు చూసి నేర్చుకోవాలా మనం యూసేఫ్ పాపం చూస్తే చాలా అసహించుకున్నాడు దాని నుంచి పరిగెత్తిపోయినాడు ఎన్ని నిందలు వచ్చినా సమాధానం పాపంతో మనం కూడా అతన్ని ఉండాలా నీ జీవితంలో నా జీవితంలో కూడా అటువంటి పాపము ఉన్నప్పుడు ఎట తప్పించుకోవాలా అన్ను ప్రయాసపడాల ప్రవ్వా ఇప్పుడు పొత్తిపారు ఇంట్లో కదా జరిగింది అది పాపం ఆమె వచ్చి యోసేపుని నాతో పాటు నువ్వు శయనించంటే యోసేపు ఏమైనా తెలుసా ఏమైనా చెప్పండి అవి మనకి మైండ్లో కూర్చుండిపోవాలా నీ హృదయంలో కూర్చుండిపోవాలా కూర్చుండిపోతే నెక్స్ట్ టైం నీకు అటువంటి అవకాశం వచ్చినప్పుడు అటువంటి పాపం చేయాల అవకాశం అని చెప్పను నేను అది శోధన అటువంటి శోధన ఎదుర్కొచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కోవాలా యోసేపు ఎట్లా ఎదుర్కొన్నావు నువ్వు అట్లా ఎదుర్కోవాలి అప్పుడు నీ హృదయంలో వాక్యం రానబడితేనే ఎదుర్కొంటావు పర్లోకానికి పర్లోకానికి నా ప్రభుకి విరోధంగా ఇటువంటి పాపం నేను ఎట్లా చేయగలను రెండు విషయాలు జ్ఞాపకం చేశాను పర్లోకానికి ప్రభుకి విరోధంగా నేను నీ పాపం ఎట్లా చేయగలన్ పది ఆగ్లలో నీ పొరుగువాణిని దేన్ని ఆశించేది కదా ఆయనకు వాక్యం నీ పొరుగువానిది దేని ఆశించకూడదు వాడి భార్యనే గాని వాడి దాసునే గాని వాడి దాసునే గాని వాడి గొర్రెనే గాని వాని ఎడ్లనే గాని వాడి వస్తువులే గాని ఏది ఆశించద్దు అని ఎందుకంటే నీ పొరుగువానిది కాబట్టి నీ పొరుగువాది నువ్వు వెటాసించగలవు అది పాపంతో కూడింది కాబట్టి దానికి దానికి రావాల్సిన జీతము మరణమే ఖచ్చితంగా మరణిస్తారు కాబట్టి పాపం చూస్తే మనం అసహించుకోవాలా ప్రవ్వ నాకు సాయపడ ప్రవ్వ పాపం ను చూస్తే నేను అసహించుకోవాలా ప్రవ్వ దాంతో నాకు ఏ సమాధానం లేదు సంబంధం లేదు మీరు పరిశుద్ధం లేదు మీతో పాటు సమాధానం కలిగిన ప్రవ్వ నాకు ఈ లోక ఈ లోకంలో జీవించదు ప్రతిసారి నువ్వు ఈ లోకంలో ఈ లోకపు వస్తువులను చూసినా ఈ లోకంలో సినిమాలు పాటలు ఏవి చూసినా ఈ లోకంలో జీవిస్తున్నావు ప్రతిసారి ఈ లోకానికి సంబంధించిన వస్తువులతో సమయం గడిపినవంటే నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రతి క్షణము ఆయన లోకంలో జీవిస్తున్నావా అనేది నీకు పరిస్థితి చాలా అవసరం నాకు చాలా ప్రయాసం నేను ఎంత కొట్లాడుతుంటున్నావు నా హృదయంలో ప్రతి క్షణము నేను ఆయన లోకంలో జీవిస్తున్నా లేదా ఈ లోకంలో గుజనికి ఎంతగానో ప్రయాసం చేస్తా ఉంటది ఎంతగానో ప్రయత్నం చేసి ఎంతో జబర్దస్తి ఫోర్స్ బలవంతం శక్తి చేత నన్ను గుంజనకు ప్రయత్నిస్తుంటాడు కానీ నువ్వు శక్తి చేత ఏం సాధించలేవు శక్తి చేత దేవుని మందిరాన్ని కట్టలేవు శక్తి చేత దేవుని రాజ్యాన్ని నువ్వు స్థాపించలేవు ఆయన రాజ్యాన్ని నువ్వు స్థిరపరచలేవు నీ బల కాదది బలంతో అసలేగానే కాదు కానీ ఆయన ఆత్మ సాధ్యం కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఆత్మనిలో జీవించగలవా లేకుంటే నీ నుంచి వెళ్ళిపోతాడు సౌలులో ఉండే దేవుని ఆత్మ సౌలిని విడిచి వెళ్లిపోయింది సంస్ని విడిచి వెళ్ళిపోయింది ఇంకోని విడిచిపెట్టి వెళ్ళిపోయింది దావిని విడిచి వెళ్ళిపోయింది ఎంతమంది గొప్ప గొప్ప భక్తులని గేహాజీని విడిచి వెళ్లిపోయింది దేవుని అననియా అననీయ సప్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుని యొక్క ఆత్మ కాబట్టి యుగ కూడా అంతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎప్పుడు నీలో అపవిత్రత ఉన్నప్పుడు అందుకే పెద్దనే లేస్తే నువ్వు వణుకుతో భయంతో ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలా ప్రవ్వా నాలో అపవిత్రత లేకుండా నన్ను కాపాడు ఈ దినమంతా నీ లోకంలో నేను జీవించాల నీ రాజ్యంలో నేను జీవించాల ప్రతి క్షణం ఆ యొక్క మీద గోరపిల్లతో పాటు నివసించాల నేను మీరే ఆ గోరపిల్ల కాబట్టి నేను మీతో పాటు నివసించాలా ఈ క్షణం నేను అక్కడ నివసించాలా ఈ లోకంలోని ప్రతిది మోసకరమైంది కండ్లకు రమ్యంగా ఉంది రుచికరంగా ఉంది నోటికి కాబట్టి వాటిని మేము అసహించుకోవాలా ప్రార్థన నీకు చాలా అవసరం ఈ రోజు ఎందుకంటే ప్రతిదీ అయినా ఆత్మద్వారానే సాధ్యం నువ్వు మందిరాన్ని శక్తి చేత బలం చేత కట్టలేవు మీకు ఒక మీకు బాగా చేసుకోండి ప్రభు జ్ఞాపకం చేస్తుంది శక్తి చేత బలము చేత మందిరాలు కటలేరు శక్తి బలము సర్పములకు తెల్లకు సాశ్యం ఈ విషయం బాగా తెలుసుకోండి ఎక్కడా ఈ వాక్యం చెప్పబడలేదు ఇంతవరకు నాకు తెలుసు నేనే గొప్ప చెప్తలేదు నాకు అది బయల్పరచబడింది ఈ క్షణమే ఆ స్ట్రాంగ్ నంబర్స్ నేను చూసిన బలం మీకు వచ్చే నేను తెలియచూపిస్తాను శక్తి దేనికి సాదృశ్యము బలము దేనికి సాదృశ్యం శక్తి బలము సర్పంలకు తెల్లకు సాదృశ్యం రెండు గుంపులు అవి ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేనికి సాదృశ్యం మన మందిరం ఆయన ఆత్మను పొందుకున్నాం కాబట్టి ఆత్మ పూర్ణులుగా జీవించే వారికి సాదృశ్యం మూడవ గుంపది అది బయట కాబట్టి ఆ మందిరము నాలుగవ గుంపు బాగా అర్థం చేసుకోండి శక్తి బలము రెండు మతపరమైన గుంపులు ఇవి శాశ్వతంగా నరకానికి పోతాయి సర్పములు తేళ్లు ఆ ఏడు గొట్టంలు ఏడు సంఘాలు లేక గొప్ప జనానికి సాదృశ్యం మూడవ గుంపు శ్రమల గుండ పోయి బయడి రాక తప్పదు అది గుంపు ఆయన ఆత్మకు సాదృశ్యం ఆత్మ పూర్ణులైన వారికి సాదృశ్యం అంటే లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యం ఇవన్నీ మనకి ఎప్పుడు చూసినా వెంటాడుతూనే ఉంటాయి మన ఇంట వస్తూనే ఉంటాయి అవి మనకే చూపిస్తారు ప్రభు ఎందుకంటే ఇవి మీకు అనుగ్రహించబడను వారికి అనుగ్రహించబడలేదని ప్రభు జ్ఞాపకం చేసింది ఆ వాక్యం మన కళలో నెరవేరుతుంది కాబట్టి వీటిని క్లుప్తంగా ఇప్పుడు మీకు చూపించేసి వచ్చేవారం మరీ విశేషంగా దీర్ఘంగా యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాము మొదటిదిగా దీపస్తంభము దేనికి సాదృశ్యం గొప్ప జనానికి సాదృశ్యం దీపస్తంభంలో ఉన్న దీపస్తంభము మన ప్రభుకి సాదృశ్యం ఎందుకంటే దీపస్తంభము మధ్యలో ఆయన నిలబడతాడు ప్రారం గ్రెంలు చూస్తాం పదకొండో అది వచ్చారు అని మీకు చూపిస్తా దీప మధ్యలో అతను నిలబడి మాట్లాడుతున్నాడు అనేసి పదకొండు వందల మొదటి మనం తర్వాత దానికి ఉన్న ఏడు గొట్టములు ఏడు కనులకు సాదృశ్యం ఏడు సంఘాలకు సాదృశ్యం అని ఉంది పదకొండో అధ్యాయంలో పదండు వంద పదకొండవదాలు కాబట్టి స్తంభం ఒకటే దానికి ఏడు కొమ్ములు లేక ఏడు గొట్టములు ఆ ఏడు గొట్టంలు ఎక్కడ నాటబడ్డాయి స్తంభంలో దీప స్తంభంలో నాటబడ్డాయి మన ప్రభులు నాటబడ్డాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఈ దీప స్తంభంల మీద పాత్ర ఉంది బంగారు నూనె పాత్ర కాబట్టి నూనె దేవుని ఆత్మకు సాదృశ్యం బంగారము ఆయన మహిమకు సాదృశ్యం కాబట్టి ఆయననే తనంతట తానే మహిమ అంటే మన ప్రభుకు సాదృశ్యము ఆత్మ అంటే తన నూనె సాదృష్టం తన నూనె ఆత్మకు సాదృశ్యం కాబట్టి మన ప్రభు తన హస్తాలతోనే నూనెని ఆ గొట్టంలలో నింపుతున్నాడు దాని తర్వాత ఆ ప్రమిద వెలుగుతుంది కాబట్టి ఆయన ఆత్మ నీల లేకపోతే నువ్వు వెలగలేవు ఆ ఏడు గొట్టంలకు నూనె అయిన పోస్తేనే ఆ గొట్టంలు నుంచి ప్రమిద వెలగలదు కాబట్టి మనము ఆయనలో అంటు కట్టబడ్డ వారము ఆయన నుంచే ఆత్మను పొందుకుంటున్నాము ఆయన నుంచే జీవాన్ని పొందుకొని వెలుగు ఈ లోకంలో వెలుగును ప్రకటిస్తున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ ఏడు గొప్పములు ఏడు సంఘాలు లేక గొప్ప జనం సాదృశ్యము ఆ స్తంభము మన ప్రభుకు సాదృశ్యము ఆ మన ప్రభులో వీళ్ళు అంటు కట్టబడ్డ వాళ్ళు ఏడు సంఘాలు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు ఈ రెండు ఒలివ చెట్లు దేనికి సాదృశ్యం ఒలివచ్చేట్ మనం పోయినవారం అదే పోయిన అంటే ముప్పై ఒకటవ భాగం మీరు ధ్యానిస్తే మీకు అక్కడ అర్థమైతుంది జక్ర గ్రంథము మూడవ అధ్యాన్ని మనం ముగించే టైంకి ద్రాక్ష వల్లి మరియు అంజురపు చెట్టు గురించి మనం ధ్యానించడం ద్రాక్షల్లి అంజురపు చెట్టు కాబట్టి పాత నిబంధన కాలం నుంచి మొదలుకొని కృత నిబంధన కాలం వరకు ద్రాక్ష వల్లి అంటే ఆత్మీయ ఇస్రాయల్ కి కానీ నువ్వు ఫలించకపోతే అంజురపు చెట్టు లాగా అని యుగ సమాప్తికి వచ్చినప్పటికీ లేక మన ప్రభు మరణించక ముందు సోమవారం ఆయన శుక్రవారం మరణించినప్పుడు సోమవారం అంజురపు చెట్టుని చెప్పించింది కదా అంజురపు చెట్టుని ఎందుకు చెప్పించింది అంటే నువ్వు ద్రాక్షవళిలాగా లేవు అని హెచ్చరిస్తుండ్రు ఇక మీదట ఎన్నటికి నువ్వు ఫలించవు అంటాడు ఇక మీదట నువ్వు ఎన్నడికి ఫలించవు అని అంజురపు చెట్టిని చెప్పించిండంటే శారీరకంగా ఉండే ఇసల్పల్ ఎప్పుడు కూడా ఫలించరు ఆత్మీయంగా ఉంటేనే ఇస్రాయల్ ఫలిస్తారు అన్న విషయం అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి ఇక మీదట నువ్వు ఎన్నడికి ఫలించవు అంటే ఇసల్పల్ రక్షణ పొందడానికి కాదు ఆత్మీయంగా నువ్వు దీన్ని గ్రహించగలుగుతుంది రక్షణానుభవంలోకి రాగలవు నేను శారీరకంగానే ఇష్టాలు ఫలనంటే నువ్వు ఎన్నటికీ నువ్వు దీన్ని ఫలించవు నేను పుట్టుకతోనే యూధా గోత్రంలో పుట్టిన వాడిని పన్నెండు గోత్రాల గోత్రాలు బైబిల్ లో చూస్తాం గోత్రాలు పన్నెండు గోత్రాలు యాకోబు కలిగిన పన్నెండు పిల్లలు యూసఫ్ ఇద్దరు కుమారులు ఎఫ్రాహిము మనిషి వాడు ఇద్దరు గోత్రాలు కాబట్టి బైబుల్లో పద్నాలుగు గోత్రాలుగా అనిపిస్తాయి మనకి కాబట్టి పద్నాలుగు గోత్రాలలో పుట్టిన వాళ్ళే ఇసాయిల్ పల్లెలు అనేసి చెప్పుకుంటున్నారు కానీ శారీరకంగా పుట్టిన వాళ్ళు గోత్రికులు కాదు దేవుని బిడ్డలు కాలేరు అని పావులు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసి మనకు ఆ విషయాలు రోముల రెండవ అధ్యాయము రోముల రాష్ట్ర అధ్యాయంలో విశదీకరించింది వాటి గురించి కాబట్టి ఆత్మీయంగా జీవించేవాడే అంతరంగ మందు మార్చబడ్డవాడే యూదుడు ఇసైల అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తు వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే నువ్వు అంతరంగ మందు యూధంగా మార్చబడితే వీటిని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రెండు ఒలివ చెట్లు దేనికి సాదృశ్యం అంటే ఇద్దరు సాక్షులకు సాదృశ్యం ప్రారం చూస్తున్న వాటి గురించి ఈ ఇద్దరు సాక్షులు ఒలివ ఉండి ఆ ఒలివ ఏం చేస్తుంది నూనె ఇస్తారు కదా దాని విత్తనాలు దాని పండ నుంచి నూనె ఇస్తుంది కాబట్టి ఆ ఒలివ చెట్లు పరుశురాత్మను పొందుకొని అనేకల జీవితాలలో ఆ సత్యాన్ని ప్రకటించి ఒలివల చెట్లు లాగా పెరగావాల కాబట్టి గొప్ప జనము చివరికి ఇద్దరు సాక్షులు అంటే గొప్ప జనానికి సాదృష్టం వాటిని మీకు చూపిస్తాను వచ్చేవరం దానికి సంబంధించిన వాక్యాలన్నీ ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యం ఈ ఇద్దరు ఈ రెండు ఒలివ చెట్లు ఇద్దరు సాక్షులకు సాదృశ్యం అనే చెప్తాడు తన నోటి ధర చెప్తాడు ఈ ఒలివ చెట్లు దేనికి సంబంధించిన ప్రభు అంటే వీళ్ళిద్దరు దేవుని యొక్క సాక్షులు సర్వలోకనాధుని సాక్షులు వీళ్ళు సర్వలోకనాధుని అభిషేకం పొందినవారు వీళ్ళు అని అక్కడ కింద రాయపడింది అది నేను మీకు వచ్చేవారం చూపిస్తాను కాబట్టి వీరిద్దరు గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం మనం వ్యాప్తం చేసుకోవాలా ముఖ్యంగా ఇక్కడ జగరి గ్రంథంకి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు ఉన్నప్పుడు ఎరుబాబేలు సాదృశ్యం ఈ రెండు వలివ చెట్లు ఎరుబాబేలు యహోశివ సాదృశ్యం ఎరుబాబు ఎరుబాబేలేమో రాజు యహుశివనేమో ప్రధాన యాజకుడు కాబట్టి రాజు యాజకుడు ఇద్దరికి సాదృశ్యం కాబట్టి పేతృ పత్రికలో ఈ విషయాన్ని మనం వినిసల జరించిన మనలందరినీ రాజుల్లాగా యాజకులాగా తయారు చేసుకున్నాడు కాబట్టి గొప్ప జనంకి సాదృశ్యం ఎరు బాబేలు యహోశివ గొప్ప జనానికి సాదృశ్యం ఈరోజు ఆ రెండు శక్తి బలము కలిగిన సర్పములు తేళ్ల గుంపులో పండింపబడింది ఈ గొప్ప జనం కాని ఒక దినము అభిషేకం పొందుకున్నప్పుడు అప్పుడు గుర్తిస్తారు ఇంతకాలం మేము మోసంలో ఉన్నామనేసి కాబట్టి వాళ్ళ అభిషేకం కొంతకాలమే పొందుతారు దాని తర్వాత వాళ్ళందరు హత అవుతారు అనేసి ఆ ఇద్దరు సాక్షులను సంహరిస్తారు ఈ శక్తి బలము వాయిద్దరు సాక్షిని సంహరిస్తే దీన్ని మీకు చూపిస్తేవన్నీ సంబంధించిన వాక్యాలు ఒకరోజు వచ్చేవారమే చూస్తాం ఒకరోజు ఏంటి బట్ దీనికి కొరకు మనం సిడలా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయండి ఎందుకంటే అందరూ సిక్క కదా దుష్టుడు మన శరళం కొడతా కాబట్టి నా గురించి కూడా మీరు ప్రార్థించండి ఎందుకంటే ప్రతిరోజు సిక్ అయిపోతున్నాను నేను పని చేస్తున్నా గానీ సిక్ అయిపోతున్నాను బలహీనం అయిపోతుంది కాబట్టి దుష్టుడు ఎంతగానో కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మనం పడిపోం ఎయిటీ పర్సెంట్ లో మన ప్రభుకు జీవిస్తాం ఆయన మనకు అప్పగించిన పనిని మనం ముగించుకుంటాం ఈ లోకంలో అటువంటి తీర్మానంలో మనం ఉన్నాం కాబట్టి ఒకరికొరకు మనం ప్రార్థించుకోవాలా దేవుడు మనల్ని ఆయన సేవ నిమిత్తమై ఆయన మహిమై ఏర్పరచుకొని నడిపించాలా అటువంటి కృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం కృపడ మా ప్రభు వదనాలేశయ మీరే ఆ యొక్క దీప స్తంభం ఆ దీపస్తంభం మధ్యలో ఉండి మీరు మా తను ఈ రోజు ఆ ఏడు గొట్టములు ఏడు సంగములు ఏడు కనులు దేవుని యొక్క ఏడు కనులు అని కూడా మీరు అన్నారు అక్కడ మీ యొక్క బంగారు నూనె పొందుకున్నారు చివరికి అప్పుడు వెలుగుతున్నారు ప్రవ్వ మీరు ఎవరు అనేది మీరు మాత్రం డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కానీ ప్రవ్వా ముఖ్యంగా వాక్యా మాట్లాడితే మనుషులు దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారు నైనా ఎందుకంటే మేము ఏదో డౌట్ తోని క్లారిఫై చేసుకుని కానీ అవి మేము నేర్చుకుంటే అన్నిట్లకి మేము వాటిని చూపించగలం అనుమా అనుమానాస్పదంగా ఉన్న మతపరమైన జీవితంలో ఉన్న బిడలకి మేము చూపించగలం ప్రవ్వ కాబట్టి మీ వాక్యము వాక్యం చేతనే స్థిరపరచబడుతుంది నాయన కాబట్టి ఈ వాక్యాలని మీ యొక్క వాక్యాలతో పోల్చి మాకు వీటి అన్నిటి బయల్పరచమని ప్రార్థిస్తున్నాం మీ రాక్షణం మీరే మహిం పొందండి రాకపోకలు మమ్మల్ని తోడ నడిపించి మీ రాకపోర్చుకోమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ